అయ్యా నీతో ఫ్రెండ్షిప్ చేయటం ఇంటి మై తిరుగులేచ్చు మీరు సత్పురుషుడు నాకు మీ ఇలాంటి మిత్రుడు కావాలి అని అంటే సంతోషిస్తాడు కానీ ముందు కోరిక ముందు పెట్టి తర్వాత అందుకోసం మీ దగ్గర ఫ్రెండ్షిప్ చేశానంటే ఏమంటాడు ఇప్పుడు తెలుగులో సాధిక ఉంటుంది చల్లకొచ్చి ముంత దాతమేలా అంటే మనం చల్ల చల్లంటే మజ్జిగ వాళ్ళ ఇంటికి మజ్జిగ కోసం వెళ్తాం మజ్జిగ కోసం ఇంట్లోనే వెళ్తానే అయ్యా నీకోసం మజ్జిగా అని అలా వెళ్ళరు ఆ ముంత పక్కన పెట్టి వెళ్ళి ఆ ఏమైనా బాగున్నారా మీ ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారా మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడా అయితే ఢిల్లీలో ఉన్నాడు కులాసాగా ఉన్నాడా మీ అమ్మాయి అంతా క్షేమమేనా మీ అంతా కులాసా ఏమండి ఇలా వచ్చారంటే ఉరికే మిమ్మల్ని ఒకసారి పలకరించిపోదామని వచ్చాను కాదు మీ చేతిలో ఏదో దాన్నేముందుడి అది పెద్ద ముఖ్యం కాదు మిమ్మల్ని పలకరించడం మీ స్నేహం మాకు కావాలి అంటే మంచిదండి చాలా సంతోషం ఆ మీ చేతిలో ఏమిటంటే ఇదే ఉందిలేండి ముంతా ఉరికే మజ్జి కోసం ముంతటి ఓహో అలాగా మా దగ్గర చాలా మధ్య ఉంది మీరు ఏమైనా పట్టుకెళ్తారా అంటే ఉండండి మీరు మీరు ఇచ్చినట్లయితే పట్టుకెళ్తాను బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మీ స్నేహమే మాకు ముఖ్యము అలా చెప్పాలా దేవతలంటే పాపం వ్యతిమొహాలు కాబట్టి ఏమి తిరిగి సమాధానం చెప్పరు కాబట్టి మన వేషాలన్నీ సాగుతున్నాయి కానీ లేకపోతే సో దేవా దేవయుజో యాంతి మద్భక్త యాంతి మామతి ఆత్మరూపుడనే ఉన్నాను నేను శ్రీకృష్ణుడ నన్ను నీవు భక్తి చేయి నన్ను చేరుకుంటావు శ్రీకృష్ణుడంటే శ్రీకృష్ణుని పరిచయం ఏమిటి దేవకీనందనుడు అలా కాదు శ్రీకృష్ణుని పరిచయం ఏంటంటే వాసుదేవ సర్వమితి సర్వ జగత్తుకు అధిష్టానంగా సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆత్మరూపంగా ఆరాధించి తెలుసుకుని జీవన్ముక్తుడు కావాలి కాబట్టి ఆ విధంగా భక్తి చేసి వారు నన్నే పొందుతారు మధ్యలో కామనులు కూడా సిద్ధించేస్తాయి కానీ అల్టిమేట్గా మోక్షాన్ని పొందుతారు మద్భక్త యాంతిమాపి సరే మీద చూసి చేసుకోండి వేరు వేరు దేవతలను ఆరాధిస్తే ఆ దేవతల కోరికలు తీరుస్తారు మీకు నన్ను కనుక భక్తి చేసినట్లయితే నా స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఏమం సమానేపి మామేవ ఏమను తర్వాత నాన న ప్రపద్యంతే అనంతఫలాయ మామేవ ప్రపద్యంతే అది అది కరెక్టే ఇప్పుడు ఈ విధంగా ఆయాసము సమానమే ఇప్పుడు మీరు శ్రీకృష్ణ మంత్రాన్ని జపించారనుకోండి నిష్కామంగా ఒక లక్ష ఒక కామనతోటి ఒక దేవత యొక్క మంత్రాన్ని లక్ష జపించారనుకోండి రెండింటికి ఆయాసం సమానం కానీ కామనతో ఫలానా దేవత అని అల్పబుద్ధితో ఫలానా దేవత అని ఎవడైతే జపించాడో ఆరాధన చేశాడో వాడు అనంత ఫలము కొరకు పరమాత్మను ఆరాధించుటలేదు దేవతని భేద బుద్ధితో కామన కోసం దేవతని శరణు వేడుతున్నాడు తప్ప అనంత ఫలం కోసం అంటే మోక్ష ఫలం కోసం ఆ సర్వాత్మ సర్వదేవతాస్వరూపుడైన సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి వాడు శరణు వేడుటలేదు అయ్యో మానవులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అని శ్రీకృష్ణుడు ఒక ఆక్రోషాన్ని వెలిగించుకున్నాడు అని అంటున్నారు భాష్యకారులు అహో ఖలు కష్టతరం వర్తతే ఇనుక్రోషం దర్శయతి భగవాన్ అయ్యో పాపం ఈ జనులు ఎంత అజ్ఞానులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అధికమైన ఆయాసం పడుతున్నారు ఈ కోరికను బట్టి ఈ ఆ కోరికను బట్టి ఆ దేవత అంటాడు తప్ప ఎక్కడా స్థిరత్వం లేదు అనంత ఫలం కోసం ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం లేదు తల పొరపాటు చేస్తున్నారు జనులు అని శ్రీకృష్ణుడు అనుక్రోషమును ప్రదర్శిస్తున్నాడు అనుక్రోషము అంటే అయోగజిమహాలు అని జాలి పడుతా జాలి పడటం అంటారు ఏంటండి సో ఆయన జాలి పడుతున్నాడు తెలుగు తక్కువ వాళ్ళు చేస్తున్నారు సో దాని అభిప్రాయం ఏంటంటే మనం అటువంటి పొరపాటు చేయకూడదు మనం అనంత ఫలాన్ని కోరి అంటే మోక్ష ఫలమును కోరి ఆ పరమేశ్వరుని శరణు వేడాలి నిష్కామ భక్తిని చేయాలి కానీ కోరికలను బట్టి ఈవేళ ఈ ఈ కోరిక రేపు ఆ కోరిక ఈరోజు ఈ దేవుడు రేపు ఆ దేవుడు అంటూ అలాగా పరుగులు తీయటము సరికాదు భగవద్గీత చాలా రెవల్యూషనరీగా ఉంటుంది భగవద్గీత టీచింగ్ అంటే మామూలుగా రెగ్యులర్గా వేదాంత శ్రవణం చేసి వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు ఏం అక్కర్లేదు కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వేదాంతం కోసం తప్పేం కాదు మంచిది ఏదో రోజు స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఇన్ వెల్కమ్ కానీ కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి ఏంటంటే ఈయన ఇలా చెప్పినట్టు మనం విన్నది ఏదే ఏది ఇలా లేదే అని నేను ఆశ్చర్యపడినా ఎందుకంటే లోకంలో ఉండే ప్రచారానికి ఏమో ఇక్కడ భగవద్గీతలో ఉండే తత్వానికి పోలికేమీ ఉండదు దాని దారి దాన్ని దీని దారి అది అది తూర్పు అయితే ఇది పడమరా అలా ఉంటుంది కాబట్టి మనకి మామూలుగా వినడానికి అలవాటు పడిన గ్రంథం కొంత దానికి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఓపెన్ మైండ్ పెట్టుకుని మీరు వినాల్సి ఉంటుంది లేకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తుంది లేకపోతే అంటే పాఠానికి పూర్తి ప్రయోజనం సిద్ధించదన్నమాట మీకు పూర్ణమైన ప్రయోజనం లభించాలి అని అనుకుంటే చాలా ఓపెన్ మైండ్ తోటి శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఆస్ట్రానమీ మీరు చదవడానికి వెళ్ళారనుకోండి ఆస్ట్రానమీ చదవడానికి వెళ్తే అక్కడ ఏమని సూర్యుడు స్థిరంగా ఉంటాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్తారు అంతేగాని సూర్యుడు ఉదయించి అస్తమిస్తూ ఉంటాడు భూమి చుట్టూ తిరుగుతాడని చెప్పరు అదేటండి అలా చెప్తారు ఏంటండి పొద్దున్న లేస్తే సూర్యోదయం కొంతసేపు అయిపోయి సూర్యాస్తమయం సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు కదా అందులో టైమింగ్స్ కూడా మేము మా పంచాంగం నిండా రాసిపెట్టుకున్నాం మేము మీరేమో తల కిందకి చెప్తున్నారేంటి సూర్యుడు స్థిరంగా ఉండడం ఏంటి ఉదయాస్తమయాలు లేవు సూర్యుడికి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటో మీరు అంటే పరిదానికి ఎవరైనా చెప్తారు అప్పుడు మీరు ఎస్ట్రానమీ చదవనే రాదు చదివితే మటుకు ఓపెన్ మైండ్తో చదవాలి అస్ట్రానమీ చదివినట్లయితే సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు సూర్యుడు ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతావు సూర్యుడు ఇక్కడ మా అమ్మగారు చెప్పారు చిన్నప్పుడు పొద్దున్నే అంత మంచు మంచుగా ఉంటుంది కదా ఎక్కడ పడితే అక్కడ మంచుగా ఉంటుంది శీతకాలంలో మా అమ్మగారు ఏమన్నారంటే సూర్యుడు సముద్రంలోంచి వస్తున్నాడు కదా ఇంకా ఈ వాటర్ అని చెప్పారు సో అలాగా అంటే కాబోసముకున్నాం ఆ రోజుల్లో కాబట్టి తర్వాత ఆస్ట్రాలజీ మీరు కొద్దిగా చదివి అద్దె మామగారు అలా చెప్పారు ఎక్కడ కుదుర్ని ఇలా చెప్తున్నారెనా అంటే ఇట్ డజంట్ వర్క్ ఈ తర్వాత శ్లోకం అలాంటి శ్లోకం అందుకోసం ఈ కథంతా చెప్పాను కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినడానికి సంసిద్ధులు కండు అందాము అవ్యక్తం వ్యక్తి మన్యంతే మాధ పరం పజానంత మయమను అవతారి మామే న ప్రపద్యే చూడండి బహుదేవతలను అంటే అనేకములైన దేవతలను అనేకములైన కామనలతో అనేకములైన నియమములను అనుష్ఠిస్తూ తమ తమ్ నియమస్తాయ ఆయా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం వీళ్ళు ఇంత ఆయాసపడిపోతున్నారే ఏ అజ్ఞానము ఈ కోరికలన్నీ కట్టగట్టి తీరినా కూడా వీడి దరిద్రం తీరేది కాదు వీడి భావదారిద్ర్యం అలాగే ఉంటుంది వీడు తన పూర్ణత్వాన్ని తన దైవత్వాన్ని ఆవిష్కరించుకుని ఆ పరాభక్తిని నిష్కామ భక్తిని ఈశ్వరుని చేసి కృతార్థుడు ఎందుకు కావటం లేదు ఏమిటి కారణం ఫర్ ఇట్ అని భాష్యకారులు అడుగుతున్నారు కిన్ నిమిత్తం మామేవన ఇప్పుడు దేవుడు కనపడ్డాడు వీడు వీడు భక్తుడు పూజ చేశాడు దేవుడి అడిగాడు ఈ ఈ కథ నేను ఓసారి మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ మహాత్ములు విన్నాను సో భక్త నీకేం కావాలి నీకు నేను మొత్తం పృథివీ సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నీకే నేను కోరుకో అని అన్నాడు దేవుడు అడిగితే వీడు కోరాడు నాకు గుమ్మిడిపుండి అనే గ్రామం మీద ఆధిపత్యం కావాలి అని వీడు కోరేడు గుమ్మిడిపుండి అని ఓ ఊరుంది అది మద్రాసు వెళ్తూ ఉంటే వస్తుంది మన మద్రాసు ఎక్స్ప్రెస్ వెళ్తుంటే తెల్లవారికి గుమ్మిడిపుండి అని కనపడుతుంది అక్కడ ఆగదు బండి ఈ ఎక్స్ప్రెస్ మళ్ళీ ఆగడేవో ప్యాసింజర్లు ఆగుతాయి వీడు ఆ ఊళ్ళో పుట్టి పెరిగాడు వీడు వీడు కోరికంటే నాకు గుమ్మిడిపుండి గ్రామాన్ని అధిపతిగా చేయని కోరితాయి దేవుడు ఏమన్నాడు నేను నీకు పృథ్వీ సామ్రాజ్యాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రా కోరుకో అవును దేవుడు అలా అన్నప్పుడు వీడి వేటి ఇలాంటి చిన్న కోరిక ఎందుకు కోరేటంటే ఏం చెప్పంటారు ఒకటే మాట చెప్పగలుగుతారు అబుద్ధయ అని అంత మాత్రమే అకల్ మంద్ అని అంటారు చూడండి అంత మాత్రమే చెప్పడం అనమాట అబుద్ధయ అంటే అసలే బుద్ధి లేదని కాదు బుద్ధి ఏదో ఈ అబుద్ధయ అనే పదానికి అకృత బుద్ధయ మామూలుగా కృతాత్మాన అని ఉపనిషత్తులో వాక్యం ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ముందకో ఉంది కృతాత్మాన ఆత్మ అంటే బుద్ధి అర్థము అకృత బుద్ధి కృతబుద్ధి అంటే ఆ బుద్ధిని మనం నిర్మాణం చేసుకోవాలి బుద్ధిని నిర్మాణం చేయాలి బుద్ధిని అలా నిర్మాణం చేసుకుంటూ రావాలి ఆ పని చేయకపోతే వాణ్ణి అకృత బుద్ధయ అంటారు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకటో తరగతిలో జాయిన్ అయ్యారు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండి మనకి చిన్నప్పుడు మనం ఇన్ని స్కూల్స్ జరగడం ఏదో ప్రభుత్వం వల్ల స్కూల్ ఉండేది అక్కడ మాస్టర్ పాఠం చెప్పేవారు చేరాం చేరితే మనకి ఎక్కాల పుస్తకం ఇచ్చి పలక బలపం ఎక్కాల పుస్తకం ఇది వీడి మొత్తం సామగ్రంతో ఉంటే నేను అలా స్టార్ట్ చేశాను పలక మీద రాసుకోవటం ఎక్కాల ఎక్కలు వల్లించుకోవటం అయిపోయింది ఎక్కాల వల్లిం నేను అనుకున్నాను ఎక్కలు వల్లించేయడం అయిపోతే మనం జీవితంలో పురతార్థం అయిపోతామని నేను అనుకున్నా చిన్న పదవి అది అనుకుని మొత్తం ఎక్కాలని కంఠస్థం చేసేస్తాను మా టీచర్ నన్ను ప్రశంసించాడు నాకు బాగా గుర్తు వీరికి ఎక్కలు బాగా వచ్చు పదమూడో ఎక్కం కూడా అప్పచెప్పగలడు అని అది పరీక్ష పదమూడో ఎక్కం పరీక్ష ఏదో ఒక ఉదాహరణని అడిగారు ఎక్కాలు వచ్చిరా నా దిగే సంస్కారాలు బట్టి నేను అడిగాను వాడు క్యాల్కులేటర్స్ లో పోయి వాడతాడని నాకు తెలీదు నేను అడిగాను అయితే వచ్చినండి వరకు వచ్చేయలేదు పదమూడు వచ్చిగా అంటారు రాజు సో ఆ రోజుల్లో పదమూడే యొక్క పదిహేడే ఎక్కం అది పరీక్ష నేను పదో ఎక్కం చెప్పేస్తానంటే ఎవరో ఒప్పుకోడు సరే ఎక్కల పుస్తకం అయిపోయాం అయిపోతే మేస్టర్ అన్నారు ఇంకా రెండో తరగతిలోకి వచ్చారు మీరు ఇప్పుడు కూడికలు నేర్పుతాను అన్నారు మేము భయపడిపోయాం కూడికలేమిటి ఎక్కాల పుస్తకం అంటే కంఠస్థం చేసి అప్పచెప్పగలుగుతాం కానీ ఈ కూడికలు మా వల్ల ఎక్కడవుతుంది భయపడ్డాం కానీ జాగ్రత్తగా క్లాస్లో కూర్చుంటే కూడికల్ చేతలయ్యా ఆ తర్వాత మైనస్ తీసివేతలు తర్వాత గుణకారం ఈ గుణకారం దాని నుంచి నేను బయట పడలేనని భయపడిపోయాను కానీ గుణకారాలు కూడా నాకు బాగా గుర్తు మా అమ్మగారు ఏదో అంకి వేసి కింద ఇరవై మూడు వేసి ఆమె వంట వంటకు నేను అదంతా తప్పు చేసి ఆమె వచ్చి రెండు ముట్కాయలు వేశారు ఎలా నువ్వు ఎప్పుడు బాగుపడతావు ఇరవై మూడు గురించడం చేత కాదు మీతో రెండు ముత్తికాయలు వేశారు సరే మొత్తానికి దాని నుంచి కూడా ముందుకొచ్చి ఏదో అలాగా బుద్ధిని మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నిర్మాణం చేసుకుంటూ రావాలి దాన్ని కృతబుద్ధి అన్నారు ఈ పని మనం లౌకిక జ్ఞానంలో చేస్తాం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ పూర్తి చేస్తాము తర్వాత హై స్కూల్ పూర్తి చేస్తాము తర్వాత కాలేజీ పూర్తి చేస్తాము యూనివర్సిటీ పూర్తి చేస్తాము పిహెచ్డి కూడా పూర్తి చేసి ఆ తర్వాత కూడా రీసెర్చ్ చేసి ఇంకా బుద్ధిని అలాగా నిర్మాణం చేసుకుంటూ రావాలి వి డూ దాట్ మనకేం తెలియని సంగతి కాదు కానీ అధ్యాత్మ విద్య దగ్గరికి వచ్చేప్పటికీ మనము ఆ ఎక్కాల చదివిన చోట ఆగిపోయి ఉన్నాము అబుద్ధ ఎంఏ పాస్ అయితే ఏమైంది పిహెచ్డి పాస్ అయితే ఏమైంది అధ్యాత్మ విద్య అని ఒకటి ఉంది కదా ఆత్మవిద్య అధ్యాత్మ విద్యనా ఆత్మ విద్యనా ఒకటే ఆయన దగ్గరికి వచ్చేప్పటికీ స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసిన ఈ ఆర్ ఆల్ స్పిరిచువల్ బేబ్స్ అని ఉన్నాడు ఆయన ఆ ఎక్స్ప్రెషన్ నాకు బాగా గుర్తు వీళ్ళందరూ కూడా తప్పటడుగులు వేసే పిల్లలు అధ్యాత్మ విద్యలో అడుగులు కూడా వేయడం వీళ్ళకి చేత కాదు అని అన్నారు అంటే అంటే ఎలా ఉంటుంది ఈ కోరిక ఈ దేవత ఆ కోరిక ఆ దేవత ఇవి తప్పటడుగులు పిల్లలు వేసే తప్పటడుగులు మా అమ్మగారు చెప్పారు నాకు పరీక్షకు వెళ్ళేప్పుడు ఎస్ఎస్ఎల్సి పరీక్షకు వెళ్ళేప్పుడు నాన్న సరస్వతీదేవికి దండం పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు తర్వాత ఓసారి నేను వెనక్కి వస్తుంటే చీకటి ఇక్కడ పెద్ద మామిడి చెప్పు ఉండి చీక భయం వేసేసింది ఇంటికి వచ్చేవడికి ఎప్పుడో అలా ఉన్నావు నాకు భయం వేసింది ఆ మామిడి చెప్పు దగ్గర ఎప్పుడు భయం వేసినా హనుమంతుడిని తలుచుకో హనుమంతుడు వచ్చి నిన్ను కాపాడుతాడు అని చెప్పారు తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యేపుడు పది రూపాయలు నాకు ఇచ్చి అయినా నేను జాగ్రత్త పెట్టిన సొమ్ము నీకు తీసుకున్నాను అని నువ్వు చక్కగా శ్రీ సూక్తుని రోజు శ్రీ సూక్తం చేసుకుంటే నీకు జీవితంలో డబ్బులు అవుతుండదు అని చెప్పారు ఆశ్చర్యం ఏంటంటే నా అనుభవం నీకు నేను చెప్పేస్తున్నాను నేను చిన్నప్పుడే శ్రీ సూక్తం నాకు నోటుకొచ్చు నేను శ్రీ సూక్తం పారాయణ చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు ఇంకా సన్యాసం శ్రీ సూక్తాలు అవి చేయకూడదు ఇంకా మాకు డబ్బు బాగా సో చాలా కాలం పారాయణ చేశాను ఆ వయస్సులో నాకు ఆ నాటి నుంచి ఈ నాటి వరకు శ్రీ లక్ష్మి యొక్క పూర్ణమైన అనుగ్రహం నా దగ్గర నిజంగా నేను న్యూయార్క్లో దిగాను నా జేబులో యాభై డాలర్లు కూడా లేవు పది డాలర్లు ఉన్నాయి కానీ ఐ ఫీల్ లైక్ అట్ మీ మనకు అసలు లోటు ఏ లేదు అసలు డబ్బు కానీ ఏ లోటు లేదంటే ఆ స్త్రీ యొక్క అనుగ్రహం మనకు ఉన్నది నేను శ్రీ సూత్రం చేయడం మానేసి చాలా కాలం అయింది అయినా కూడా మనకు అనుగ్రహం ఉంటుంది ఎనివే ఆయన ఆ మాట చెప్పారు సో అలాగా ఇది అధ్యాత్మ జీవనం చిన్న చిన్న కోరికలు వేరు వేరు దేవతలు తర్వాత ఓసారి వేదవతి చదువుకునే రోజుల్లో ఆ సరస్వతి మంత్రం ఉంటుంది ప్రణోదేవి సరస్వతి వాజేధిర్వా దేవతివతు అని మంత్రం ఈ మంత్రాన్ని జపం చేసుకో చేసుకుంటే నీకు సరస్వతి అనుగ్రహం బాగుంటుంది నీకు చదువు బాగా వస్తుంది అని ఈ విధంగా సో ఇవి స్టెప్స్ తప్పటడుగులు ఇవన్నీ కూడా అధ్యాత్మ విద్యలో తప్పటడుగులు ఈ కోరికీ దేవత ఆ కోరిక ఆ దేవత తప్పటడు ఈ తప్పటడుగుల దగ్గర ఆగిపోకూడదు ఆ బుద్ధిని అలా నిర్మాణం చేసుకుంటారు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ సో అల్టిమేట్ గా ఫైనల్ ఏమిటంటే ఏ ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తున్నారో ఈ టాపిక్ నేను చాలాసార్లు కవర్ చేశాను అంటే సంగ్రహంగా చెప్పేసి ఉది ఏ ఈశ్వరుణ్ణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఆ ఈశ్వరుడు మన ఆత్మస్వరూపుడై మన హృదయంలోనే ఉన్నాడు మనం ఏ కోరిక కోరినా ఏదో ఒక ఆనందాన్ని అపేక్షించి కోరుతాము ఆ ఆనందము మన స్వరూపంలో అంతర్భాగంగా అనంతమైన ఆనందము దానికి బ్రహ్మానందము అంటే అది కూడా మన స్వరూపంలో అంతర్భాగంగానే ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే బుద్ధిని అలా జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటూ వచ్చి చిన్నప్పుడు బహుదేవతలు బహు కామనలు బహుదేవతలు ఫైన్ ఆ వయస్సు ఆ సందర్భం అక్కడి నుంచి చాలా ముందుకొచ్చి అనేక స్టెప్స్ మనం ముందుకు వెళ్ళాలి ఈ దేవతలు కూడా వేరు కాదు ఒకే పరమేశ్వరుని యొక్క వివిధ అందములు తప్ప ఇంతమంది దేవతలు అనేవాళ్ళు ఎవళ్ళు లేరు దేవుడికి నాకు కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి నోరుంది ఇప్పుడు ఎంతమంది నేను ముగ్గురా ఒక్కడా ఒక్కడా కన్ను నా నా నా అంగము చెవి నా అంగము నోరు నా అవయవము కర్మేంద్రియము సో ఇన్ని ఇంద్రియములు ఇన్ని అవయవములు ఉన్నా నేను ఒక్కడినే అదే విధంగా జగత్తంతా ఇంతమంది దేవతలు ఈ నేచర్స్ ఫోర్సెస్ కే దేవతలు పేరు ప్రకృతి శక్తులకే దేవతలు పేరు ఈ ఇంతమంది దేవతలుగా మనకు అనిపించిన అదంతా కూడా ఒకే పరమేశ్వరుని యొక్క విభిన్న విభూతులు తప్ప వేరు కాదు అని తెలుసుకోవడం తర్వాత ఈ చిన్న చిన్న కామనలు ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉంటాయి మనం అధ్యాత్మ రంగంలో వెళ్ళేప్పుడు ఈ కామనలను విదిలిపెట్టేసి నిష్కామమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి నిష్కామంగా కర్మలు ఇవ్వాలి కర్మయోగము నిష్కామంగా భక్తిని చేయాలి భక్తి యోగము జ్ఞాన యోగాన్ని అనుష్ఠించి తెలుసుకోవాలి అని ఈ రకంగా బుద్ధిని నిర్మాణం చేసుకుంటూ రావాలి సో నేను బుద్ధి నిర్మాణము అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను ఈ పని చెయ్యని వాడు అకృత బుద్ధయ అబుద్ధయ ఇది ఒక ప్రోగ్రెస్ ఇంకో ప్రోగ్రెస్ అది ఇక్కడ ప్రతినిధి టాపిక్ రామనుల గురించి చాలా చెప్పాను నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దేవుడు ఉన్నాడు ఈ దేవుడు చిన్నప్పుడు నాకు మా అమ్మగారు ఏం చేశారంటే ఓ కృష్ణుడి బొమ్మిచ్చి నాన్న నువ్వు ఇది టేబుల్ మీద పుస్తకాల దగ్గర పెట్టుకో రోజు ఓ దానికి వేస్తూ అని చెప్పాడు దేవుడి ఇది దేవుడు ఇలా ఉంటాడు ఓ పువ్వు వేస్తూ అది ఎకాల పుస్తకం చదువుకున్నట్టే అలాగే ఆరంభం అవుతుంది కానీ మీరు ఆలోచించండి నాకు ఎలాగంటే ఈ ఫిజికల్ బాడీ ఉన్నదో సరిగ్గా ఇటువంటి ఫిజికల్ బాడీయే దేవుడు కలిగి ఉంటాడు అని మీరు అనుకుంటే దేవుడు అలాగే ఉంటాడో అనుకుంటే దాన్ని ఏమనాలి దాన్ని అంటే వీడు బుద్ధిని వీడు నిర్మాణం చేయకుండా అక్కడే ఉండిపోయాడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు చూడండి అంటే ఫిజికల్ గా గ్రో అవుతాడు ఫిజికల్ గా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని చాలా దుఃఖమే కలుగుతుంది వాళ్ళు ఫిజికల్ గా పెద్దవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి పాతికేళ్ళు వచ్చేస్తాయి ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి కానీ మైండ్ ఏమీ గ్రో కాదు వాటి చిన్న పిల్లాడి కంటే కూడా అధ్మానంగా ఉంటుంది మనం అధ్యాత్మరంగంలో ఇంచుమించి అదే స్థితిలో ఉన్నాము అని అనిపిస్తుంది అలా ఉండకూడదు అబుద్ధయ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆయన ఒక పెద్ద ఆయన అనే ఫీలింగ్ కలిగింది ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆయన ఒక స్థానంలో ఉంటాడో ఆయనకు చిరునామా ఉంటుంది ఆయనకు దేహం ఉంటుంది ఆ దేహానికి రెండు చేతులు నాలుగు చేతులు అనే చిన్న చిన్న తేడాలు దేహం ఒకటి ఉంటుంది చేతిలో మతానికి ఏదో చిన్న తేడాలు ఉండొచ్చు బట్ మోరార్లెస్ మనుష్య దేహమే ఉంటుంది కూడా పైగా మోరార్లెస్ తర్వాత వీడికో చిన్న సంసారం ఉంటుంది వీడికో చిరునామా ఉంటుంది దేవుడికి కూడా చిరునామా ఉంటుంది వీడికో చిన్న సంసారం ఉంటుంది భార్యాపిల్లలోనే కాబట్టి దేవుడికి కూడా భార్యా పిల్లలో సో ఈ మన లోకల్లో మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే మహారాజు పూర్వకాలంలో రాజులు ఈ రోజుల్లో మినిస్టర్లు దేవుడు కూడా ఇంటి అదే స్థాయికి చెంది ఉంటారు అని ఈ విధంగా నిర్ధారించుకుని కూర్చోటం అది దాన్ని ఏమంటారంటే మెంటల్ హ్యాండిక్యాప్ అని అంటారు అబుద్ధయ వీడి బుద్ధి ఏమీ వికసించలేదు చిన్నప్పుడు అధ్యాత్మకంలో అప్పుడప్పుడే అడుగుపెట్టుకున్న వాడికి మనస్సు స్థిరంగా ఉండడం కోసం ఓ రూపాన్ని ఇచ్చి నాయన ఈ రూపాన్ని ఆరాధించుకోమని చెప్పారు అంతేగాని ఏమిటంటే అదే అని కాదు ఎనిమిదో శ్లోకం ఉంది ఈ శ్లోకం లాంటిదే అది ఇది కొంచెం డిఫికల్ట్ టాపిక్ డిఫికల్ట్ అంటే జనంలో దేవుడు అనే దాని మీద ఉండే భావజాలం ఏదైతే ఉందో దాన్నంతని కూడా త్రోసిపుచ్చేటువంటి విధంగా ఉంటుంది వ్యవస్థ అందుకోసం ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ సో ఆ శ్లోకం ఏమంటే నే రూపం నాకార నాయుధాని నాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన నేను వచ్చిన భాగవతంలో చూసుకుంటే అక్కడ శ్రీధరాచార్యుల వ్యాఖ్యానంలో ఈ శ్లోకానికి వచ్చేసారు చాలా మంచి శ్లోకం అది సో అక్కడ ఏమంటారంటే ఓ ఈశ్వర అని సంబోధిస్తున్నాడు ఓ ఈశ్వర వాస్తవంగా నీకు ఫలానా రూపము అని ఫలానా ఆకారము అనేది లేదు తర్వాత నువ్వు ఫలానా చోట ఉంటావు చిరునామా కూడా నీకు లేదు తర్వాత మీకు ఆయుధములు కత్తి ధనస్సు బాణము ఇటువంటి ఆయుధములు మీకు లేవు ఏమండి మనం దేవుడికి ఉన్నాయని అనుకునే ఆయుధాలు అవన్నీ కూడా అప్సలేట్ ఆయుధాలు ఎందుకు పనికిరావు ఏకే ఫార్టీ సెవెన్ ముందు ఇవన్నీ కూడా వేసి నిజంగా నేను ఒక సీన్ చూసాను ఎక్కడో వాడు మంచి ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ కత్తి తీసుకుని ఇలా కత్తిని ఇలా ఇలా కొట్టేసుకుంటూ వస్తాడు జేమ్స్ బాండ్ దగ్గరికి వస్తాడు జేమ్స్ బాండ్ మీదకి వస్తూ ఉంటాడు ఇప్పుడు జేమ్స్ బాండ్ కూడా కత్తి తీసుకుని వస్తాడనే ఆ కత్తి యుద్ధంలో జేమ్స్ బాండ్ను ఒడికి చేయడానికి సిద్ధంగా ఉంటాడు జేమ్స్ బాండ్ నేను కత్తి తీసుకోడు జేమ్ బాండ్ నుంచి గంటీసి థక్ థక్ పేల్ చేస్తాడు నీకు చెప్పకూడదు అదే ఆ సీడ్ దానివల్ల మీకు ఏమర్థమైంది కత్తి అదో పెద్ద ఆయుధమేం కాదు పాతకాలకు ఆయుధాలు ఇవన్నీ నేను సో కాబట్టి దేవుడికి ఆయుధాలు దానికి నిజంగా ఆయుధాలు ఉంటాయని మీరు అనుకుంటారు అవి ఆయుధాలు కావు ఏం ఆయుధాలు అండి ఖచ్చితతో మీరు వాడు గన్న పట్టుకున్న వాళ్ళు మీరు ఖచ్చితతో ఏం చేయగలుగుతారు కాబట్టి దీ నా ది పాయింట్ ది పాయింట్ ఏంటంటే ఇంకా ఆరంభంలో ఆయుధము అని దేవుడికి ఆయుధాలు ఎందుకు పెడతారంటే మన మనస్సుకి ఉత్సాహంగా ఉన్నాయి వీళ్ళు భయపడు దెయ్యం అని భయపెడుతుంటే నువ్వు హనుమంతుడు తలుచుకో అని అంటారు అని ఆ హనుమంతుడు పాప వేదబ్బాయిలా ఇలా నిలబడ్డాడు అనుకోండి వీడి భయం ఏం పోతుంది కాబట్టి ఆ హనుమంతుడు భీకరాకారంగా చేతిలో గద పట్టుకుని ఉంటే వీడి భయం పోతుంది అందుకోసం ఉపాసకానం కార్యార్థం ఉపాసక ఉపాసన చేసే సందర్భంలో వీడి మనస్థితికి తగ్గట్టుగా ఈ ఆయుధాలని ఇవని అవని అవన్నీ కూడా ఆ ఉపాస స్వరూపంలో భాగంగా పెడతారు తప్ప నిజంగా దేవుడు అనేవాడు పూజ్యస్వామి దయానంద సరస్వతి గారు తిప్పుతూ ఉంటారు అలా డ్రెస్అప్ అయిపోయి మేకప్ అని ఇంట్లో చేసుకుని అన్ని ఆయుధాలు అలా పట్టేసుకుని ఎప్పుడు అలా రెడీగా ఉంటాడని మీరు అనుకోవడము అది సరికాదు అలా ఆరంభంలో అనుకుంటారు ఆరంభంలో అలా అనుకుంటారు ఇనీషియల్ స్టెప్స్ అలాగే ఉంటాయి కానీ వికాసం చేయాలి వికాసం మీరు చేయనుము మేము అలాగే అట్టు పెట్టుకుంటాము అంటే అప్పుడు శ్రీకృష్ణుని వర్ణన అబుద్ధయ అనే దాంట్లో పడతాం ఈ అబుద్ధులు ఏమనుకుంటారు అంటే మన్యంతే వీళ్ళు తలచేతారు ఏమని తలుస్తారు వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం దేవుడు అవ్యక్తుడు అవ్వత్తుడు అంటే ఇంద్రియ గోచరుడు కాడు కన్నుతో చూసేది దేవుడు కాదు దేవుని యొక్క తత్వం కాదు ఇంద్రియ గోచరుడు కాడు ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశం ఇంద్రియ గోచరం కాదు మీరు గమనించాలి ఆకాశం కంటికి కనపడదు ఉష్ణము తేజస్సుడు కంటికి కనపడదు వాయువు కంటికి కనపడదు పూరికే అప్ప ఆపహ పృథివీ ఇవి మాత్రమే సాలిడ్స్ లిక్విడ్స్ కంటికి కనపడతాయి వాయువు తేజస్సు ఆకాశము కంటికి కనపడవు సూక్ష్మతత్వాలు కాబట్టి ఈశ్వరుణ్ణి ఒక చోట శంకరులు ఏమని వర్ణించారంటే ఆకాశాదీ అని వర్ణించారు ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది ఇప్పుడు ఈశ్వరుడు ఎడలే కాదు ఈ వర్ణన వ్యక్తి కూడా వర్తిస్తుంది ఇప్పుడు నేను అన్నాను అనుకోండి నేను అంటే మీరు చెప్పండి ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను నేను అంటున్నా ఈ నేను అనే దానికి మీకు కంటికి ఎంత కనబడుతుందో అంతే అర్థమా లేక మీకు కంటికి కనబడినది ఎంతో ఉంది ఆ నేనులో ఏది సత్యమో మీరు చెప్పండి నేను అంటున్నా ఈ నేనులో నే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న స్వామి తత్వ విధానం నేను అంటున్నాను ఈ నేను అనే పదంలో ఏమున్నదో దాంట్లో మీ కంటికి కనపడేది ఎంత తర్వాత ఇంకొకటి ఉంది నేను ఇప్పుడు ఈ నేనులో మీకు కంటికి కనపడేది ఒకటి ఉంది ఫైవ్ ఫైవ్ అండ్ ఇక్కడ ఉన్నాను కంటికి కనపడేది ఈ నేను యొక్క యథార్థ స్వరూపంలో కంటికి కనపడేది భాగమేనా లేక కంటికి కనబడేదానికి అతీతంగానే ఉంటుందా మీరేమనుకుంటున్నారు కంటికి కనబడేదానికి అతీతంగానే ఉంటుంది కంటికి కనబడేది పదేళ్ల క్రితం మీరు నన్ను చూశారనుకోండి ఈ రోజు చూశారనుకోండి కంటికి కనబడేది మీరు గుర్తుపట్టలేదు మారిపోతుంది కానీ ఆ లోపల ఉన్న నేను ఆత్మ అది కంటికి కనపడదు నా స్వరూపమే కంటికి కనపడేది కాదన్నప్పుడు ఈశ్వరుడు కంటికి కనపడతాడని లేకపోతే ఒక పరిచ్ఛన్నమైన ఆకారాన్ని కలిగి ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు వై యూ టేక్ ఇట్ లైక్ ఈరోజు క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా రేపు కూడా రండి ఎందుకంటే ఈ టాపిక్ సమగ్రంగా చర్చించాలి ఎందుకంటే ఈశ్వరుడు నిరాకారుడా సాకారుడా అంటే చూడండి తత్వం ఏమిటంటే సాకారుడు కాదు నిరాకారుడు కాదు ఎందుకంటే ఆకారము గలవాడు అని మీరు చెప్పినట్లయితే ఒక ఆకారానికి ఆకారాన్ని బట్టి ఎన్ని పరిచ్ఛేదములు వస్తాయో పరిచ్ఛేదములంటే లిమిటేషన్స్ ఎన్ని హద్దులు సీమలు పరిచ్ఛేదములు ఉంటాయో అవన్నింటినీ కూడా మీరు మీ ఈశ్వరుడు వేసినట్టు ఇప్పుడు నేను ఆకారము పెట్టి నన్ను దోమలు కుడతాయి స్వామి దయారంగా ఇలా నన్ను దోమలు కుట్టి బాధ పెడతాయి నేను ఓడోమాస్ రాసుకోవాలి సపోజ్ ఈశ్వరుడికి వ్యక్తి మాపన్నం ఆయనకు కూడా ఆకారం ఉన్నది అంటే ఈ దోమలు వెళ్ళి ఆయన్ని కూడా కొడతాయి ఆయన కూడా ఓడోమాసం రాసుకోవాలి పరిచ్ఛేదం వచ్చేస్తుంది కాబట్టి నాకే నా తత్వానికే ఆకారం లేదు అని మనిషి తెలుసుకోవాల్సిన సందర్భంలో ఈశ్వరుడికే ముందు మీరు ఆకారం ఫిక్స్ చేసి మీరు ఈశ్వర తత్వాన్ని తెలుసుకునే ఛాన్సే ఉండదు కాబట్టి ఈశ్వరుడు తాత్కాలికంగా ఒక ఆరాధన నిమిత్తమై ఉపాసనను సంభవము చేయుట కొరతయి ఒక ఆకారాన్ని మనం మహర్షులు మనకి ఇచ్చారు ఆకారంలో మనం ఆరాధిస్తాం కానీ ఆకారమే ఫైనల్ అనుకోవడం పొరపాటు అయితే ఆకారాలన్నీ వేస్ట్ నిరాకారమే కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు ఎందుకని నిరాకారము అనే మాట సాపేక్షము ఆకార భావనని త్రోసిపుచ్చటం కోసం వచ్చిన మాట తప్ప అది స్వతంత్రంగా తత్వాన్ని చెప్పే మాట కాదు కాబట్టి ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా అంటే సాకారుడు కాదు నిరాకారుడు కాదు సాకార నిరాకార అనే వర్ణనలకు అతీతమైనటువంటి పరమాత్మ స్వాత్మతత్వమే ఈశ్వరుడు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఆలోచించండి సాకారమైన ప్రతి దానిలోనూ నిరాకారము దాగి ఉంటుంది అవ్యక్తం వ్యక్తి ఇప్పుడు న బంగారపు నగ ఉన్నది బంగారు నెక్లెస్ అన్నారు నెక్లెస్ అంటే అది ఆకారం ఈ నెక్లెస్లో ఏమున్నది బంగారం ఉన్నది బంగారానికి ఆకారం ఉందా లేదు బంగారానికి ఆకారం బంగారం నిరాకారం ఇట్ యాజ్ నో షేప్ షేప్ మీరిచ్చుకోవాల్సిందే ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతారు చెప్పండి నిరాకారమైన తత్వము లేకుండా సాకారము ఉండగలుగునా చెప్పండి ఉండదు ఓ వ్యక్తి ఉన్నాడు వాడు ఆకారం ఫిజికల్ బాడీ కానీ వాడి లోపల ఉండే ఆత్మ చైతన్యం ఒకటి ఉన్నది అది నిరాకారం ఈ ఆత్మ చైతన్యము నిరాకారము లేకుండా వీడు ఉంటాడా ఉండదు ఫ్యాన్ తిరుగుతోంది ఫ్యాన్ ఆకారము దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉండబట్టి తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ నిరాకారం ఎలక్ట్రిసిటీ లేని ఫ్యాన్ ఏంటది ఫ్యాన్ అనబడుతుంది అది అనబడదు కాబట్టి ప్రపంచంలో మీరు ఎటు చూసినా ఆఖరికి మీకేసి చూసుకున్నప్పుడు కూడా ఆకారము లోపల నిరాకారమైన తత్వము దాగి ఉంటుంది ఆ రకంగా మనకు అనుభవం వస్తుంటే దేవుడి దగ్గరకు వచ్చేప్పటికీ కేవలం ఆకారం ఫిక్స్ అయిపోయి ఉంటాడని మీరు ఎందుకు ఆ ఆకారంలో నిరాకారము దాగి ఉండదు తప్పనిసరిగా దాగి ఉంటుంది నేను దృష్టాంతం చెప్తాను నేను చెప్పిన దృష్టాంతం మీరు దాన్ని మీరు అంగీకరిస్తారో లేదో చూడండి ఫైనల్గా దృష్టాంతం మంచిదే చెడ్డదా నిర్ణయించి నేను కాదు మీరే ఇప్పుడు మహాత్మా గాంధీ జాతి ఫాదర్ ఆఫ్ ది నేషన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెయింట్లీ పర్సన్స్ భారతదేశంలో జన్మించిన మహాత్ముల కోవకి చెందినవారు ఆయన సాకారుడు ఆయన విగ్రహాన్ని పెడతారు సాకారుడు మాత్రమేనా ఆ అకారం వెనకాల తత్వం ఏమీ లేదా లేదన్నట్టే ప్రవర్తిస్తున్నారు జనుడు ఆ విగ్రహాన్ని ఒకదాన్ని పెడతారు దాన్ని అక్టోబర్ ఒకటో తారీఖు రాత్రి వాడు వెళ్ళి కడుగుతాడు అంతవరకు అది మట్టి కొట్టుకుపోయి ఉంటుంది అక్టోబర్ రెండో తారీఖు పొద్దున్న ఈ అందరూ వచ్చి టీవీ కెమెరాస్తో సహా వచ్చి పెద్ద అట్రహాసంగా ఆ రెండో తారీఖుని అవి ఆ విగ్రహానికి దండలు వేసేసి చక్కపోతాడు కావండి ఆకారానికి ఏం చేయాలో అంతా చేసేస్తాం మన సారాభట్టీలు ఇవన్నీ కూడా అక్టోబర్ రెండవ తారీఖు సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచబడును ఆ తర్వాత మూసివేయబడును ఎందుకని గాంధీ గారి జన్మదినం గాంధీ గారి జన్మదినం నాడు మాంసపు మూయబడును అని మా చిన్నప్పుడు ఉండి ఇప్పుడు అది కూడా మానేశారు ఏదీ మూయటం లేదు ఊరికే బొమ్మకి ఆ ఆ దండ వేసి చక్కవసం ఇప్పుడు వీళ్ళు ఆకారాన్ని కొట్టుకున్నారు కదా ఆకారాన్ని విధులు పెట్టలేదు ఎక్కడైనా ఓ పిసన్ ట్రాఫిక్ ఐలెండ్ కనపడితే అక్కడ విగ్రహం పెట్టేసి ఆకారాన్ని గట్టిగా కొట్టుకున్నారు అయిపోయింది ఇంకెంతకంటే కావాల్సిందే మహాభాగ్యం అని మీరంటే అది సమగ్రం అవుతుంది తర్వాత పేరు ఆకారంతో పాత్ర పేరు కూడా ఉంటుంది ఏది కనపడ్డా గాంధీ పేరు పెట్టారు హాస్పిటల్ గాంధీ గారి పేరు ఏదైనా గాంధీ గారి పేరు పెట్టారు ఇప్పుడు మనం ఆకారానికి దండ వేశాం పేరుకి హాస్పిటల్ పేరు పెట్టేశాం నామం రూపం రెండు పట్టేసుకున్నాం రెండింటికి చేయాల్సింది చేసేసాం నామరూపాలతో సరిపెట్టేశాం గాంధీ గారు అంటే నామరూపాలేనా నామరూపాల వెనకాల తత్వం అనేది లేదా గాంధీ హాస్పిటల్ అంటే గాంధీ గారి పేరుకి తగ్గట్టుగా ఉంటున్న హాస్పిటల్ అదే మీరు ఆలోచించండి ఆ పేరుతోటి హాస్పిటల్ ఉన్నందుకు ఎలా ఉండాలా హాస్పిటల్ గాంధీ గారి యొక్క స్పిరిట్ అనేది ఒకటి ఉండాలా అక్కర్లేదా ఆ స్పిరిట్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టేసి కేవలం పేరు పెట్టేస్తారు ఎక్కడైనా ఇంత ప్రెసర్ తేడా పేరు పెట్టేస్తారు ఆ బొమ్మోహం పెట్టేస్తారు నామం రూపం మనం గాంధీ గారి ఎడలా నామరూపాలు పట్టుకుని మహాత్మా గాంధీ యొక్క ఆ మహాత్ముడిని పేరు ఎందువల్ల వచ్చిందంటారు ఆయన నామరూపాల కోసం వచ్చిందా ఇలా గొప్ప చెవులు ఉంటాయని ఆయన మహాత్ముడు అన్నారు ఆయనే ఎందుకన్నారు ఆయన మహాత్ముడని నామరూపాలను పెట్టన్నారా నామరూపాలను పట్టుకుని తత్వాన్ని విడిచిపెట్టేయటం అన్నది ఆధునిక భారతీయ సమాజానికి పట్టిన రోగము గాంధీ గారితో ప్రారంభం చేశారు నవ్ ఐ విల్ టేక్ ఇట్ టు శ్రీరామ శ్రీరాముడు రామనవం వచ్చింది కళ్యాణం శ్రీరాముడి విగ్రహం ఏమండే రామ రామ రామ రామ అని నామాన్ని పట్టుకున్నాం ఆ విగ్రహాన్ని పట్టుకున్నాం ఆ విగ్రహానికి పెళ్లి చేశాం కావండి ఇంతపల్లి చక్క పక్కన పండిగా చేసేసాం అట్టాహాసంగా చేసేసాం ఎవరిదారిని వాళ్ళు లేచక్క శ్రీరాముడు అంటే రెండు దశలు శ్రీరాముడిని ఎందుకు కోలుస్తున్నాం మనం అసలు ఎందుకు కొరవాలి ఇంకా గాంధీ గారంటే కొంత హిస్టరీలోనైనా ఉన్నారు శ్రీరాముడు హిస్టరీ బుక్స్లో కూడా కనపడే ఎందుకు కోలుస్తున్నట్లు శ్రీరాముణ్ణి నామరూపాల కోసం కొలుస్తున్నామా అలా అనుకుంటే చాలా పొరపాటు స్వామి రామతీర్థం చోట అన్నారు శ్రీరాముణ్ణి మీరు పెట్టినప్పుడు మీ హృదయంలో ఆ శ్రీరాముని యొక్క తత్వం ఏమిటది పితృవాక్య పరిపాలనము ప్రాణం పోయినా సరే ధర్మం కోసం అడుగు తప్పు వేయకూడదు ప్రాణం సరే ధర్మానికి నిలబడి ఉండాల్సిందే సర్వస్వ నాశనమైనా పర్వాలేదు నేను మాత్రం తప్పు అడుగు వేయను తండ్రి మాట జబ దాటను శ్రీరాముడు మనం శ్రీరాముడి కళ్యాణం చేసినప్పుడు ఈ స్పిరిట్ ఏమైనా మనం పట్టుకుంటున్నామా ఈ స్పిరిట్ ఈ తత్వాన్ని విడిచిపెట్టి కేవలం బొమ్మకి కళ్యాణం చేసి కేవలం నామాన్ని పట్టుకుంటే దీన్ని స్వామి రామతీర్థ హేమని వర్ణించారంటే క్రాస్ ఐడలాట్రీ అని రాశారు అంటే ముద్దు విగ్రహ పూజ తప్ప దీంట్లో ఇంకా సారము లేదు అని రాశారు కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ నేను అవ్యక్త స్వరూపుడను ఇంద్రియ గోచరుడను కాను ఇంద్రియములకు కనపడేది నేను కానే కాదు ఇంద్రియములకు కనపడే శ్రీకృష్ణ దేహము అర్జునుని దేహంతో పాటుగానే అంతకంటే ఆ దేహము మట్టిలో కలిసిపోయింది అడెవడో బాణం వేసుకొచ్చాడు ఆయన దేహత్యాగం చేస్తే ఆ దేహాన్ని వెతికించి పట్టుకొచ్చి ఆ అగ్ని సంస్కారం చేయించాడు ఆయన అక్కడతో సరిపడదు ఆ దేహం అక్కడికి కథమైపోయింది అంతమైపోయింది అన్ని దేహాలగే ఆ దేహము కథమైపోయింది కానీ శ్రీకృష్ణుడు అనే పేరు యావద్గరయ స్థాస్య రాముడు రామాయణంలో ఏమని చెప్పారంటే పర్వతాలు ఉన్నంతకాలం నదులు ఉన్నంతకాలం రాముని యొక్క తత్వము సృష్టిలో ఉంటుంది చెప్పారు రాముని దేహం ఉంటుందని రాముని పేరు నామము రూపము ఉంటుందని చెప్పదండి ఆ పేరు వెనకాల ఆ రూపం వెనకాల ఉండే తత్వము ఆ తత్వం అనేది ఎప్పుడూ అవ్యక్తంగానే ఉంటుంది కంటికి కనపడదు అది హృదయంలో మీరు భావన చేయదగ్గదిగా ఉంది ఆనంద స్వరూపుడు ఆయన యొక్క శ్రీకృష్ణ తత్వం ఏమిటంటే సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా ఒక పరిస్థితి మనకు అనుకూలమైన ప్రతికూలమైన అన్ని సందర్భాలలో సమత్వాన్ని పాటిస్తూ తన పూర్ణత్వాన్ని ఆనందరూపంగా వెలువరించుతా ఇది శ్రీకృష్ణుని యొక్క తత్వం ఇది కనుక మీరు తెలుసుకోకపోతే అనేక వికృతులు నిర్మాణం అవుతాయి ఒక వికృతి ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడి డ్యాన్స్ చేసేవాడు గానాభజానా శ్రీకృష్ణుడిని గానాభజానాలోకి చేర్చేసేట చేర్చేసి డ్యాన్స్ చేయటం గెంతులు వేయటం ఊరికే ఆయాస పడిపోతూ ఉండటం దాని ఏమంటారు అంటే బ్యాండన్ అంటారు అంటే ఒళ్ళు మరిచిపోయి గెంతులు వేసేటం ఒళ్ళు మరిచిపోయి ఓ ఐదు నిమిషాలు గెంతులు వేసేసారు మా అమ్మాయ్యా ఇక్కడతోటి దేవుడి యొక్క పూజ అయిపోయింది అని సంతోషపడుకోవడం ఇలా ఒళ్ళు గెంతులు వేయడానికి శ్రీకృష్ణుడికి ఏమీ సంబంధం లేదు నేను భగవద్గీతలో చూసుకోండి ఎక్కడ ఒళ్ళు మరిచి గెంతులు వేయమని ఆయన చెప్పలేదు ఇదంతా ఈ వికృతులన్నీ కూడా అలా వస్తాయి ఎందుకు వస్తాయి కేవలం నామరూపాలే దేవుడు అనుకోబట్టి ఒక ఆయన అన్నాడు శాలగ్రామంలో దేవుడున్నాడు పెర్ఫెక్ట్ శాలగ్రామంలోనే దేవుడున్నాడు చాలా తప్పు ఆకారంలో దేవుడు ఉన్నాడు క్లీన్ ఆకారమే దేవుడు రాంగ్ సర్వ ఎక్కడైనా సరే ఆకారంలో నిరాకారాన్ని దర్శన చట్టం చూసుకోవాలి మీరు మీ కుర్రాన్ని కాలేజీలో జాపించడానికి తీసుకెళ్తారు తీసుకెళ్తే ముందు చూసుకుంటారు కాలేజీ విశాలంగా ఉందా లేదా బిల్డింగ్స్ అవి బాగున్నాయా లేదా చూసుకుంటారు చూసుకుని అక్కడతో సంతోషపడిపోతారా సంతోషపడతారు టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారు లాబొరేటరీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అకాడమిక్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఆ అకాడమిక్ అట్మాస్ఫియర్ కంటికి కనపడేది కాదు కంటికి బిల్డింగ్ కనపడతాయి అది ఆ సంస్థ యొక్క తత్వం అది ఆ తత్వాన్ని చూసుకుని మీరు వెళ్తారా లేకపోతే బిల్డింగ్స్ ని చూసుకుని సంత్రస్పతి ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయాలంటే ఒక బస్సు ఒక టూ స్టోరీ బిల్డింగ్ ఉంటే చాలు టూ స్టోరీ బిల్డింగ్ బస్సు బస్సు ఎందుకంటే విద్యార్థులను తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఎల్లో కలర్ వేసేసి రోడ్ల మీద వీలేయడం సో ఎక్కడో ఒక పార్కింగ్ ప్లేస్ మీకు అక్కర్లా ఏదో రోడ్డు మీద పారాయించారు సో ఒక బస్సు ఒక టూ స్టోరీ బిల్డింగు ఓ ఐదు లక్షలు లంచం ఇంజనీరింగ్ కాలేజీ మీరు షుభం చేయొచ్చు మీకు జరగకపోతే నా దగ్గర తీసుకున్నాను నేను ఆర్గనైజ్ చేసి పెడతాను సో దాన్ని అది ఎకడమిక్ అట్మాస్ఫియర్ అదే అవుతుంది ఇంకే నామరూపాలు అవుతాయంటే పేరుంటుంది ఏమి ఉండదు అక్కడ చదువు సంఖ్య ఏమి ఉండదు కాబట్టి ఈ సాకార నిరాకారం మీద చర్చది ఎందుకు ఇలాగా ఒక వ్యక్తిగా ఈశ్వరుడు తత్వము ఈశ్వరుడు వ్యక్తి కాదు ఈశ్వరుడు నామరూపాలు కాదు ఇంద్రియ గోచరము కానీ తత్వము కానీ అబుద్ధయ ఆరంభంలో ఆకారంతో ప్రారంభించిన ఆ బుద్ధిని నిర్మాణం చేయడం విషయంలో వీళ్ళు పొరపాటు చేశారు కనుక దాన్ని వికాసం చేయలేదు అదే ఎక్కలు కంఠస్థం చేసిన లెవెల్లోనే ఉండిపోయింది దాంతో వీడు దేవుడు అంటే ఆకారమే మరేది కాదు పరం భావ మజానంత ఆ ఈశ్వరుని యొక్క ఈ ఇంద్రియ అతీతమైనటువంటి తత్వాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మమ అవ్యయమను తమం చూడండి ఒక ఆకారం పేరు పెట్టి ఇదేదేముడు అంటే ఈ ఆకారం కంటే మంచి ఆకారం ఇంకోటి మీరు పట్టుకురావచ్చు అదొక దోషం వస్తుంది రెండవ దోషము ఆకారము అంటే తప్పనిసరిగా కాలంలో చెడుపు ఎంత గొప్ప బిల్డింగు పెట్టినా కొంతకాలం అయ్యేప్పటికీ అది కులాక్షేపతి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేసిన పెద్ద పెద్ద మహల్ మహల్ ప్రసాదములన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి కాబట్టి ఆకారం ఏదైనా కూడా నశించిపోయిందే అంటే శ్రీరాముని ఆకారం మనకి మిగలలేదు శ్రీకృష్ణుని ఆకారం ఆ దేహము వెళ్ళిపోయింది కదా శ్రీకృష్ణుని దేహం కూడా వెళ్ళిపోయింది కదా కాబట్టి దేహము ఆకారము అదే తత్వం అనుకుంటే ఆ అవ్యయము అవినాశి ఆకారము అవినాశి కాదు ఆకారము వినాశి ఈశ్వరుని స్వరూపము అవినాశి కాబట్టి ఈనాటి ఈ ప్రసంగంలో సారమేమిటంటే ఆకారాన్ని ఆరాధించాలి కానీ ఆకారంలో నిరాకారము తప్పనిసరిగా దాగి ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోలేకుండగా ఆకారమే దేవుడని ఆకారానికే పరిమితమైపోయి నామరూపాలకి మాత్రమే మీరు పరిమితమైపోతే అది బుద్ధి వికాసము అనిపించుకో భాష్యం టైప్ క్లాస్లో చెప్తాను ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణా పూర్ణమద్య పూర్ణశ్య పూర్ణనమాదా పూర్ణమివశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుగ్రుశో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాస్యం వకం వ్యజామే సుగంధి పుష్టివర్ధనంధి Thank you.